కీర్తన సంఖ్య మూడు వందల ఇరవై ఏడు పుట్టిన మొదలు నేను పుణ్యమేమీ గాననైతి ఎట్టుగా చేయ్య నన్ను ఇందిరానాథ మినుల చూచి చూచి కన్నుల కొంత పాపము వేమరు నిందలు విని వినుల పాపము నాము వార గల్లలాడి నాలిక గొంత పాపము గోమున పాపము మేన కాని చోట్లకు నేగి కాగిళ్ల గొంత పాపము తేనదానాలందుకొని చేతుల గొంత పాపము మానని కోపమే పెంచి మతి కొంత పాపము పూని పాపములే భోగులాయని విగో చేసినట్టివాడగాన చెప్ప నీకు చోటు లేదు దాసుడనే నైతి గుణదయదల చితివయ్య ఈ సరపులెల్ల జూచి ఏమణిను తింతు నిన్ను ఆసల శ్రీ వెంకటేశయబోయబనులు